ం శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరంకరం పాని పాదం తోక్షిశిరోఖంశ్రుతిమల్లోకే సర్వమా అవృత్యతి ఈ శ్లోకాన్ని మనం భాష్యాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము ఈ శ్లోకంలో ఉండే సారము నేను మనవి చేశాను అది ఎలాగంటే ద్వైత ప్రపంచంలో మనకు అనుభవంలో ఉండే పలు రకముల వ్యవహారములు ఏవైతే ఉన్నాయో అనగా వ్యవహారాలు అంటే అప్పు ఇవ్వడాలు పుచ్చుకోవడాలో అది కాదండి సంకల్పించుట ఇత్యాది మానవ మానవీయమైన లేకపోతే సకల ప్రాణ సాధారణమైనటువంటి వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ద్వారా ఏకతత్వాన్ని గుర్తి రూట ఈ శ్లోకం యొక్క సాధన ఓకేనండి సో సర్వమావృత్తి టిష్టతి స సో పరమా సర్వమును ఆవరించి ఉన్నాడు ష్టతి అంటే ఇష్టా గతి నివని గట్టిగా నిలిచి ఉన్నాడు అని అర్థం ఇప్పుడు ఇది ఎలాగంటే ఆభరణ ప్రపంచం అంతా కూడా వ్యాపించి గట్టిగా నిలిచి ఉన్నది ఏది అన్నారు సమ్థింగ్ లైక్ సపోజ్ బంగారం కనుక ఆ విషేస్తోందని చెప్పేసి ఉండడం మానేసింది అనుకోండి అప్పుడు ఇంకా ఆభరణాలు ఉండవు కాబట్టి అదేవిధంగా అవ్వికి అంటే ఉండుక తెలియట ఉంగుటా తెలివిట రెండు కలిసి ఉంటాయి ఉంగుటా ఉండి తెలియకపోవడం అనేది లేదు తెలియట లే ఉంగుటా తెలివిట కలిసి ఉంటాయి సత్తు చెత్తూను సో నీకు లాటిన్ ప్రిన్సిపల్ ఎప్పుడో సంవత్సరం క్రితం ఎప్పుడో చెప్పారు ఎస్సే ఇస్ట్ పెరిస్థితి ఇది లాటిన్ సూత్రం S-A-E-S-S-E. E S-A-I-S-T-I-S-T-I-S-T-P-R-C-P. -e. P-E-R-C-I-P-I-E. S-A-I-S-T-P-R-C-P. Translated as to be means to be known, to be perceived. Perceiving means knowing. Latin law. Perceiving means knowing. To be implies టు బి నో అది తెలిసినప్పుడు మాత్రమే అది ఉన్నట్టు లెక్క కనుక ఆ ఉండడము అంటే ఉనికి ఇంగ్లీష్లో ఈజినెస్ అని అంటారు హిందీలో కూడా హై పనా అని అంటారు అంటే హిందీ తెలుసున్న వాళ్ళు ఎవరైనా దాన్ని నేను చెప్తున్నాను హై అంటే ఉండుత అది అది తెలియట మనం కలిసే ఉంటాయి సత్ ఇచ్చి ఇంకా మిగిలినవి నామరూపాలు ఘటము అని మీరంటే తెలిసి అంటున్నారా తెలియకుండా అంటున్నారా తెలిసే అంటున్నారుగా ఉన్నదాని గురించి అంటున్నారా లేని దాని గురించి వింటున్నారా ఉన్నదాని గురించి అంటున్నారు కదా అక్కడికి ఉండడము తెలియడము రెండు సెటిల్ అయిపోయాయి ఇంక ఈ ఘటం ఏమిటి నామము రూపము నామ నాలుగుతో సరిపెట్టండి కొన్ని సందర్భాల్లో ఐదని కూడా అంటారు ఆ కాంప్లికేషన్ అక్కర్లేదు నాలుగుతో సరిపెట్టండి ఈ నాలుగులో రెండు పరమాత్మ రెండు మిథ్యా జగత్తు నామరూపంలో మిథ్యా జగత్తు ఉండుట తెలియుట అన్నది పరమాత్మ కాబట్టి మిథ్యా జగత్తును అంటే నామరూపాత్మకమైన జగత్తునంతనూ కూడా ఆవరించి ఆవృత్య అంటే ఆవరించి ఈ ఆవరించుటే మాట మీకు తెలుగులో బాగా అర్థంలో ఉన్నమాట ఆకాశము మేఘముల చేత ఆవృతమై ఉన్నది ఆకాశము మీరు విన్నమాటే కదా అదే ఆ మాటే కాబట్టి ఈ మిథ్యా జగత్తు నామరూపాత్మకమైన మిథ్యా జగత్తునంతరం కూడా ఆవరించి అంటే కప్పివేసి వ్యాపించి మీరు ఏ పేరు పెట్టినా సో ఉన్నది ఆ పరమాత్మయే ఉన్నది సర్వమావృత్యుష్ట అంటే అర్థమేమిటి పరమాత్మ సర్వకాలములయందు సర్వదేశముల ఎందు సర్వ ప్రాణుల ఎందు సర్వ ఘటనల ఎందు సర్వ ప్రాణులను ఎప్పుడైతే అన్నారో ప్రాణులంటే ఏవో పనులు ఉంటాయి కుక్కొని ఇంకటి పరిగెత్తిపోతుంది మనకు అనిపిస్తుంది ఏం పని పాట లేకుండా ఎందుకు పరిగెత్తుంది దానికి ఉండి పని దానికి ఉంటుంది మనకంటే పని లేనట్టు మన దృష్టిలో లేకున్న దానికి చాలా ప్రధానమైన పనిగా ఉండబట్టే ఇక్కడి నుంచి పరిగెత్తుకుని అక్కడికి వెళ్తుంది పిల్లి అలా వెళ్తడుతుంది గోడ మీద ఎందుకు ఊరికే అలా తిరుగుతుందని మనం అనుకుంటాం దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది దోమ ఉంటే గీ గీ అంటుంది దృష్టిలో ఎందుకల్లా వేస్ట్ చేస్తుంది సమయాన్ని ఎందుకలా టైం వేస్ట్ చేస్తూ అలా ఎందుకు చేస్తుంది బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్ కాబట్టి సకల ప్రాణుల సకల ఘటనల ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నది సర్వమావృత్యష్టతి ఈ శ్లోకాన్ని మనం భాష్యాన్ని చూస్తూ ఉన్నాము తథాహి సంప్రదాయమిదాచనం అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే ఇది ఇది చాలా గొప్ప శ్లోకం ఇది మాండుక్య కార్కల నుంచి వచ్చింది సంప్రదాయయుక్తులు అంటే సంప్రదాయము అంటే మామూలుగా లోకంలో అనుకునే అర్థం కాదు లోకంలో ఇదో నామాలు పెట్టుకోవడమో లేకపోతే ఇలా డబ్బు బుట్టు పెట్టుకోవడమో సంప్రదాయమని లేకపోతే కండువాని తీకెట్టు వేసుకోవడం సంప్రదాయమని ఇలాగేవో ఉంటాయి ఈ కండువాలు వేసుకునే దాంట్లో కూడా పద్ధతులు వేరే ఉంటాయి కండువాలు వేసుకోవడం అయినా ఇప్పుడు ఒక పద్ధతిలో కండువా ఇటుని కుడివైపు నుంచి అడవివైపు వేసుకుంటారు ఇంట్లో కొన్ని చోట్ల సెంట్రల్గా ఇటు చోట్ల సెంట్రల్గా వేసుకుంటాం కొంతమంది అటు నుంచి వేసుకుంటారు వీటికి సంప్రదాయాలని పేరు అవి వాటికి కస్టమ్స్ అవి కస్టమ్స్ కాబట్టి కస్టమ్స్కి సంప్రదాయం అని పేరు సంప్రదాయ శుద్ధానికి కష్టం అని అర్థం చెప్పారనుకోండి సంప్రదాయ విత్ అంటే అనమాట ఆ కష్టంస్ అన్నీ కూడా తెలుసున్నటువంటి గౌడపాదాచార్యులు అని అర్థం వస్తుంది ఏమని గౌడపాదాచార్యులు పట్టుకునే కష్టంస్ అన్నీ తెలుసున్నవాడు అంటే అది ఆయన్ని అవమానం చేసినట్టు సో దట్ ఈస్ నాట్ ది సో సంప్రదాయము అంటే సమ్యక్ ప్రధానం ఇది సంప్రదాయ సమ్యక్ ప్రధానం అంటే ఆ తత్వాన్ని కరెక్ట్గా తప్పు అనేది లేకుండా విద్యార్థికి తెలిసేట్లా బోధించుట దాని పేరు సంప్రదాయము అని పేరు మీకు ఈ సంప్రదాయ శబ్దానికి నేను చెప్పిన ఈ నేను చెప్పినంటే నా సొంత వ్యాఖ్యానం కాదండి దాని అర్థం అదే ఈ అర్థం మీ బాగా అనుభవానికి ఎప్పుడు వస్తుందంటే మీరు గౌడపాద కార్యక్రమం చదివితే తెలుస్తుంది ఆయన ఎంత వివరంగా మీకు హృదయంలో హత్తుకుపోయట్లే చెప్తారు ఆయన అద్వైతము తత్వము మిగిలినవన్నీ కూడా మానసిక కల్పనలే అనే ఒక ప్రతిపాదనని వైత్య అని గుర్తు నాకు నలభై రెండు సిద్ధాంతాలని ఆయన ప్రవచించి ఖండించాడు నలభై సిద్ధాంతాలు కాల ఇకి కాల విధ అని మొదలుపెట్టి నలభై రెండింటిని చెప్పారా లోకంలో ఆ తత్వాన్ని నలభై రెండు రకాలుగా లోకంలో అందరూ చర్చలు చేసుకుంటున్నారు వాస్తవంలో ఇవేది తత్వము కాదు అని అప్పుడు తన తత్వాన్ని అంత లోతుగా ఆయన కాలంలో ఉన్న సమకాలీన సమాజంలో ఉన్న ధోరణులన్నింటినీ కూడా ఎత్తి చూపి ఆయన తత్వాన్ని బోధిస్తారు చిత్ర ఆ రోజుల్లో నేను నలభై రెండింటినీ చాలా లోపిక్గా పాఠం చెప్పిన రోజుల్లో ఆ నలభై రెండు ఇప్పుడు కూడా ఉంటాయి మీకు సమాజంలో ఇంకో పదో పదిహేను కలుపుకున్న అభ్యంతరమై ఉండదు అన్నీ ఉంటాయి ఆయన కూడా ఊహించలేని కొత్త కొత్తవన్నీ మన వాళ్ళు ఉంటారు సో చేశారు కదా మీకు అడ్డాకుల యాక్సిడెంట్ ఏదో మీకు దృష్టాంత చెప్పాను కదా అలా ఉంటుంది కాబట్టి సో లోకంలో అన్ని రకాల ధోరణులు పరిశీలించి వాటిని మన ముందు పెట్టి నాయన ఏమీ తత్వము కాదురా అని ఎంత బాగా బోధిస్తారంటే తర్వాత స్వప్నము జాగ్రత్త రెండు సర్వసమానము అని ఒక మాట ఆ మాట వినగానే ప్రతి కూడా అబ్బే ఏమండి అదేలా అని ప్రతి వాళ్ళకి వెవో సందేహాలు వస్తాయి వీళ్ళ సందేహాలన్నిటినీ చేసి ఇంకా కొత్త కొత్త సందేహాలని కూడా లేవనెత్తి వాటిని కూడా నివృత్తి చేసి ఆ జాగ్రత్త సర్వాత్మనా స్వప్నము వంటిది అని ఆయన నిరూపించినటువంటి తీరు అత్యంత గభీరమైనది కాబట్టి తత్వాన్ని బోధించే పద్ధతి ఆయనకే తెలుసు ఇంకెవరికి తెలీదు అసలు ఈ విషయాన్ని శంకరులు గుర్తించి సంప్రదాయ విధహ అని ఒక టైటిల్ ఇచ్చారు ఆయన ఎక్కడా కూడా ఈ సంప్రదాయ విధ అనే మాటని గౌడపాదాచార్యులకి తప్ప మరెవరికీ వాడరు శంకరు సంప్రదాయ విధ బహువచనం సంప్రదాయ విధ అంటే రామహారాజ్ అనుకున్నాడు విధు విధం విధ సంప్రదాయవేత్తలు అంటే తత్వాన్ని బోధించే ప్రక్రియ బాగా తెలిసినటువంటి ఆ గౌడపాదాచార్యులు ఆయన అన్నారు కానీ అధ్యారో పాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే దేనియందు నిష్ప్రపంచం అంటే పరమాత్మతత్వము దాని ఎందు ఏ విశేషములు లేవు దానికి ఎందుకు ఏ విశేషాలు లేవు అటువంటి పరమాత్మతత్వాన్ని బోధించాలి వివరంగా చెప్పాలి ప్రపంచీయత కాబట్టి ఏదైనా కొన్ని విశేషాలు ఉంటే మీరు దాన్ని వివరంగా చెప్పచ్చు కొంత మీ సొంత మసాలా కూడా యాడ్ చేసి చెప్పచ్చు అసలుంటూ దానికి ఏదో కొన్ని లక్షణాలు ఉండాలి అసలు కొంత దాన్ని బ్లో అప్ చేసి చెప్పచ్చు హరికథా కాలక్షేపంలో ఓపెసర్ అంత ఉంటుంది దాన్ని ఇలాగా పెంచి పెంచి పెంచి చెప్పి పక్కన ఆర్కెస్ట్రాలు తీసుకుని ఎంత ఫలితపనైనా చేయొచ్చు అసలు ఏమీ లేదని మీరు చెప్పండి చూస్తాను ఇప్పుడు దానికి ఒక దృష్టాంతం ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి చెప్పాలి ఆలోచించండి మీకేమైనా ఎలక్ట్రిసిటీ రంగు రుచి వాసన ఏమైనా ఉంటుందా ఉండదు పోనీ ఏదైనా చప్పుడు ఏమైనా చేస్తుంది చేయదు ఫలానా చప్పుడు ఉంటే అది ఎలక్ట్రిసిటీ యొక్క చప్పుడు అన్నానికి వీరలేదు ఇప్పుడు కారు చప్పుడు బస్సు చప్పుడు అలాగా ఎలక్ట్రిసిటీకి ఏమైనా చప్పుడు ఓ శబ్దం ఉన్నదా లేదు మరి ఇక ఏమున్నది శబ్ద రూప స్పర్శ కొని టచ్కి ఏమైనా తెలుస్తుందా తెలీదు మరి ఐదు లక్షణాలు లేకపోతే కొని మనస్సుతో ఏమైనా ఊహించడానికి అవకాశం ఉందా లేదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలా చెప్పాలి ఎలా చెప్పాలంటే ముందు ఎలక్ట్రిసిటీలో లేని దాన్ని ఒకదాన్ని ఎలక్ట్రిసిటీ నెత్తి మీద అధ్యారోపణం చేయాలి ఎలాగా ఫారు గిరగర తిరుగుతూళ్ళు చూసావా అనాలి అంటే గిరగర తిరగడం ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మంలాగా మీకు ప్రారంభం చేస్తాం చూసారా గిరగర తిరుగుతూళ్ళు చూసారా అది ఆ గిరగర తిరగడము ఎలక్ట్రిసిటీ వల్లనే అని చెప్తాం అయితే వెంటనే ఓ తెలుగు తక్కువ వాడు ఏమనుకుంటాడు ఎక్కడ గిరగిర తిరిగినా అది ఎలక్ట్రిసిటీ గిరగిర తిరగడం ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మము అనుకుంటాడు అనుకుంటే వెంటనే నాయన ఫ్యాను గిరగిర ఎలక్ట్రిసిటీ హేతు వాస్తవంలో ఈ గిరగిర తిరుగుట అనే ధర్మము ఎలక్ట్రిసిటీ ఎందు లేదు అని చెప్పాలి అధ్యారూప అంటే ముందు ఓ ధర్మాన్ని దాని నెత్తిన ప్రతిపాదించి ఆ దాన్ని తిరస్కరించాలి అపవాత అప్పుడు వాడికి అర్థం అవుతుంది ఎలాగా ఫ్యాన్ గిరగర తిరుగుతుంది కదా ఓహో ఈ ఫ్యాను సొంతంగా తిరగలేదు దీన్ని తిరగడానికి ఒక శక్తి ఆ శక్తి ఎలక్ట్రిసిటీ అన్నమాట అని వాడు తెలుసుకుంటాడు ఆ తెలుసుకున్న దాంట్లో మళ్ళీ గిరగర తిరగడం ఉండదు ఆ దాంట్లో కూడా ఈ తిరగడం పెట్టారంటే మళ్ళీ అది గడబిడైపోతుంది దాంట్లో గిరగర తిరగడం ఏమి సో అధ్యారోపణ చేసి అపవాదం చేయాలి ఆ విధంగా పరమాత్మతత్వాన్ని బోధించాలి ఎలాగా చూడండి అప్పుడు ఆ ప్రాణి గలదు కుక్కో నాకు ఏదో ప్రాణి గలదు ఆ ప్రాణి గాలిలో ఒక ప్రజ్ఞ మనకి కనపడుతుంది ప్రజ్ఞ అంటారు ప్రజ్ఞ అదేమిటి దానికి ఇప్పుడు కుక్క ఉందనుకోండి అది గంధాన్ని చాలా అద్భుతంగా పసిగెత్తగలుగుతుంది దానికి ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు మనిషికి సెంటు సీసా తీసి ముక్కులో పెడితే కానీ వీడికి గంధం తెలియదు వేరే కుక్కకి మైల్ దూరంలో గంధం పట్టేస్తున్నాడు వాడు క్రిమినల్ ఇటు వెళ్తున్నాడు అనుకోండి మైల్ దూరంలో ఇటు వాడున్నాడు ఈ కుక్క ఇక్కడ ఉంది అది ఇటు వెళ్ళడం ఇంక ఇటు వెళ్ళదు ఇటే వెళ్తుంది వాడు మైల్ దూరంలో కుడివైపు తిరిగాడు అనుకోండి ఇది కుడివైపే తిరుగుతుంది నేను గంధాన్ని అది గ్రహిస్తుంది ఆ కుక్కగా శక్తి ఉన్నది అదొక ప్రజ్ఞ దానికి ఈ ప్రజ్ఞ దానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏం చేసాం గంధగ్రాహిత్వము అనే ధర్మాన్ని ఆ చైతన్యం మీద ఆరోపించి దేని నుంచి ఈ ప్రజ్ఞ కుక్కకి వచ్చిందో అదిరా ఆత్మ అని అయితే ఆత్మ గంధాన్ని బాగా పసిగడుతుందని అనుకోకూడదు మళ్ళా ఆ ఉపాధిలో ఆ ధర్మం ప్రకటమైంది తప్ప ఆ ధర్మము ఉపాధి ఎందు ప్రకటమగుతయే కానీ వాస్తవంగా వస్తూ ఉన్నందు ఏ ధర్మము ఉండదు కాబట్టి మీరు ఆత్మతత్వాన్ని ఎప్పుడు బోధించినా పరమాత్మను ఎప్పుడు బోధించినా ఇలాగ ఒక ఉపాధిని అడ్డుపెట్టుకునే బోధించాల్సి ఉంటుంది ఆ ప్రక్రియకి అధ్యారోప అపవాద న్యాయము అని అంటారు ఆ న్యాయం ఇక్కడి నుంచే వచ్చింది ముందుగా లోకం మానవ జీవితాల్లో కూడా పిల్లవాడు రోడ్డప్పుడు తిరుగుతూ గొట్టికాయలో వేడుతో టైం వృధా చేస్తూ ఉంటాడు పదేళ్ల పిల్లవాడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే వాడిని పిలిచి నీకు ఉపనయనం చేస్తున్నాను అంటాడు అని ఓ పెద్ద ఫంక్షన్ చేసి బంధువులు అందరినీ పిలిచి ఊరంతా భోజనాలు పెట్టి పండితుల చేత మంత్రాలు గట్టిగా చెప్పించి వీడి మెడలో ఓ జండెం పోగు పడేస్తాడు పడేసి ఇప్పుడు వాడికి పేరు ఒకట ఇస్తాడు ఏమని నువ్వు బ్రహ్మచారి అని పేరు పెడతాడు ఆత్మస్వరూపం బ్రహ్మచారి కాదు కానీ నువ్వు బ్రహ్మచారివి అని అధ్యారోపణం చేస్తావు ఆ అధ్యారోపం ఎంత బలమైనదంటే ఆ రోజు ఏ రోజు వీరు మెడలో జంధ్యం పడిందో అప్పటి నుంచి వీరు గాయత్రీ గపని చేయటం వేదాన్ని చదవటం ఈ రెండే చేస్తూ ఉంటాయి మిత్రులు అడుగుతారు ఎలా గొటికాయకి రావడం మానేసే ఎక్కడ టైం కుదరట్లేదు నేను ఇప్పుడు బ్రహ్మచారిని అయిపోయాను మీరందరూ ఫ్రీగా ఉన్నారు నేను బ్రహ్మచారిణి నేను గాయత్రీ జపని చేయాలి వేదం అధ్యయనం చేయాలి అని కోటికే మానిస్తాడు చూశారా అధ్యాయ రూపానికి ఎంత బలా ఉండదో వీడు పదేళ్లలో వేదాధ్యయనం పూర్తి చేస్తాడు యువకుడు అవుతాడు అప్పుడు ఓ అమ్మాయిని ఒకరి యువకుడు యువకుడిని అలా వదిలేయకూడదు ఇప్పుడు ఎద్దుకి వల్లటిలో వల్లెటూళ్ళలో పొర్వం ఎద్దు అది బలిసిన ఎద్దును ఏం చేసేవాడంటే మరొక పశువుతోటి దీని మెడకి దాని మెడకి కలిపి ఒక పలుపు కట్టేసిన అప్పుడు అవి కంట్రోల్లో ఉంటాయి రెండింటినీ కలిపి పక్క పక్కన నిలబెట్టి దీని మెడకి దాని మెడక్కి కలిపి ఒకే తాడు కట్టేస్తే అవి పరిగెత్తావు కాదు ఎలా పరిగెంటే దీన్ని కదా రెండు ఎప్పుడైతే కలిపి కట్టేశారో అవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి డిసిప్లిన్లో వచ్చేస్తాయి ఆ రెండు బ్రహ్మచారి కూడా అటువంటి వాడే అంచేతనే వీరికి పాతికేళ్ళు వచ్చేప్పటికీ ఎక్సెప్షన్స్ ఇవ్వకుండా ఉంటాయనుకోండి ఎక్సెప్షన్స్ రూల్ ఉండదు కదా రూల్ రూలే సో పాతికేళ్ళు వచ్చేప్పుడు నేను చూస్తారు పెద్దవాళ్ళందరూ వీడిని ఇలాగే వదిలేస్తే వీడు మనం చెప్పిన మాట వెళ్ళని చెప్పేసి ఓ అమ్మాయిని చూసి వాడికి వీడికి కలిపి కట్టేస్తారు కట్టేసి ఇంకా వీడు లేని బ్రహ్మచారిని బ్రహ్మచారిని ఉంటాడు కదా వీడికి ఆ టై మళ్ళీ ఒక పెద్ద పండగ చేస్తాడు పెద్ద పండగ చేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచేసి మంత్రాలు కట్టి చెప్పేసి ఏమంది మనం మంచి మంత్రం వచ్చిన పండితుని పిలిస్తే భోజన మంత్రాలు చెప్తారు మంత్రం వచ్చిన వాడిని ముందు ఏది ఆగదు సో వీళ్ళని నువ్వు గృహస్థ అని ఒక అధ్యారోపణం చేస్తారు ఇప్పుడు బ్రహ్మచారి అనే అధ్యారోపణం ఏమైపోయింది చెరిగిపోయింది ఎందుకు వేశారు అధ్యారోపాన్ని గోటికాయలు ఆడుకోకుండా వేదం జోగిపోవడం కోసం వేశారు అధ్యారోపాన్ని ఇప్పుడు దాన్ని చెరిపేశారు ఎందుకు జరిపోయేటం ఎందుకంటే దాని పని అయిపోయిందండి ఇప్పుడు కొత్త అధ్యాయం ఏమిటి గృహస్థ ఏ గృహస్థుడవు అంతకుముందు సింగిల్ పోగు జెండే ఉంటుంది ఇప్పుడు మూడు పోగులు జెండెం పడేస్తారు జంజన్ జెండను టచ్చి స్పరిశ నేను పెళ్ళి అయిన వాడిని తెలుస్తూ ఉంటుంది నేను చెప్పిన తాడు వేసి కట్టినట్టుగా సో దాంతో వీడు మామూలు కంట్రోల్లోకి వచ్చేస్తాడు ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఛానలైజ్ అయిపోయి కంట్రోల్లో పడిపోతాడు ఇంకా అప్పటి నుంచి గృహస్థే బ్రహ్మచారి వేషాలు మానేస్తాయి గృహస్థ అయితే శాస్త్రగారులు ఏమన్నారంటే గృహస్థ అన్నది కూడా ఆత్మధర్మం కాదది ఆత్మయంలో అధ్యారూపమేది సూపరింపోజిషన్ ఆత్మధర్మమేం కాదు అది కాబట్టి వీడు ఒక ముప్పై ఏళ్ళు నలభై గృహస్థాశ్రమ జీవితం గడిపేప్పటికీ నేను గృహస్థుని అనే ఒక ఫిక్సేషన్లో పడిపోతాడు తప్పు కదా ఎవరు గృహ ఆత్మస్వరూపంలో గృహస్థత్వంతో ఏమీ ఉండదు దాన్ని చెరిపేయాలి ఎలాగే చెరిపడం నువ్వు గృహస్థులు కాదు అంటే డెవలప్ అవ్వచ్చు కాబట్టి నువ్వు వానప్రస్థుడవు అని మళ్ళీ ఇంకో అధ్యారోపణ చేస్తావు దాన్ని చెరిపేస్తా చెరిపేసి నీవు సన్యాసి అని అధ్యారోపణ చేస్తా సన్యాసి అన్నది అది నిజానికి అది ఏ అధ్యారూపము కాదు వాస్తవంలో ఉంటే తత్కాలమునందు గృహస్థుడను అనే అభిప్రాయాన్ని అనే బలమైనటువంటి ఆ సంస్కారాన్ని చెరిపివేయటం కోసం నువ్వు సన్యాసివి అని అంటారు జీరు ఏం చేస్తారంటే నేను సన్యాసి నేను దాంట్లో ఫిక్స్ అయిపోతాడు వెళ్ళి అది అధ్యారూపమే అది అధ్యారూపం అని తెలుసుకోవాలి ఆత్మ సన్యాసి కాదు ఆత్మ ఆత్మయే ఆత్మ ఆత్మ తక్క మరేది కాదు కాబట్టి సన్యాసి అనే అధ్యారూపాన్ని కూడా చెరిపివేయాలి చెరిపివేసి అలాగే నిర్మలమైన ఆకాశము వలె నిర్మలమైన నిర్గుణమైన ఎటువంటి పరిచ్ఛేదములు అంటే కండిషనాలిటీస్ లేని శుద్ధ చిత్స్వరూపుడుగా నిలిచి ఉంటుట అది ఆత్మ యొక్క స్వరూపం కాబట్టి ఈ అధ్యారోపాద ప్రక్రియ మానవ జీవితంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నిర్గుణము నిరాకారము నిర్ధర్మకము అంటే ఎటువంటి ధర్మములు లేని పరమాత్మతత్వాన్ని ఎవ్వెవో అధ్యారూపాలు చేసి సో చక్షు శ్రోత్రం ఇత్యాది అధ్యారూపాలన్నీ చేసి వాటిని అపవాదం చేస్తూ ఆ విధంగానే ఆత్మతత్వాన్ని ప్రతిపాదించుట సంభవము అనే ఆ గౌరపాదాచార్యుల వచనాన్ని మనం ఈ సందర్భంలో గుర్తించాల్సి ేహావయవ్యమానా పాదాయ జ్ఞేయశక్తిసద్భావనిమిత్తస్వార్యా జ్ఞేయసద్భావే లింగాేయార స్ అంతే అది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ ఉందా లేదా ఎవడో అన్నాడు ఎలక్ట్రిసిటీ లేదు అన్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారు ఓ స్విచ్ ఒకటి ఆ స్విచ్ ట్యూబ్లైట్ స్విచ్ వేస్తే వెంటనే తెలియదు ఎందుకని ట్యూబ్లైట్ వెలగడానికే కొంత టైం పడుతుంది అంటే ఎలక్ట్రిసిటీ ఉండో లేదో వెంటనే తెలియదు ఫ్యాన్ స్విచ్ వేస్తే టక్కు పొగలు దీపం వేస్తే దీపం వెలగడం కూడా అంత అంత డ్రామాటిక్గా ఉండదు ఫ్యాన్ స్విచ్ వేస్తే ఇండియాలో ఫ్యాన్లన్నీ కూడా గర గర మొదలవుతాయి కనుక తక్కువ తెలుసు అమెరికాలో ఫ్యాన్ స్విచ్ వేశారనుకోండి అసలు తప్పుడే ఉండదు అప్పుడు ఇలా పైకి చూసి ఆహా ఎలక్ట్రిసిటీ అనుకోవాల్సి సో మొత్తానికి పాయింట్ ఏమిటంటే పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ ఇండియా అండ్ అమెరికా అలా ఆలోచన అధ్యా రూపాపవాద న్యాయాన్ని మీరు అక్కడ కూడా పెట్టుకుంటూ ఉండాలి ఇట్ ఈస్ నాట్ అగౌట్ ఇండియా అండ్ అమెరికా ది పాయింట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఉంది అని ఎలా చెప్తారు అంటే ఏదో ఒక ఉపాధిని పట్టుకుని ఆ ఉపాధిలో ఒక ఫంక్షన్ ఉపాధిలో ఎలక్ట్రిసిటీ కనపడుతుందని కాదు ఉపాధిలో ఒక ఫంక్షన్ ఉంటుంది ఒక కార్యం ఉంటుంది ఫంక్షన్ అంటే కార్యం పని ఆ పని పనిని బట్టి ఓహో ఈ పని ఈ ఉపాధి ఎందు ఆ ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు మాత్రమే సంభవమగును కనుక ఎలక్ట్రిసిటీ ఉన్నది అని మనం నిర్ధారణ చేస్తాం సరిగ్గా ఇక్కడ కూడా అదే పరిస్థితి కుక్కలో నక్కలో పిల్లిలో మనిషిలో మ్రానులో పరమాత్మ ఉన్నాడా లేడా ఉన్నాడు ఎలా చెప్పగలరు అంటే సర్వత్ర అంటే సకల ప్రాణుల యందు సర్వదేవాహ దేహావయవత్తుడైన గమ్యమానా పాణిపాదాదయ మీరు ఏ ప్రాణిని చూసినా కూడా సకల ప్రాణులకు దేహం అవుతుంటున్నారు ఆ దేహానికి అవయవాలు ఉంటాయి ఆ అవయవాలు ఎలా ఉంటాయి చేతులు కాళ్ళు ఇత్యాది రూపంగా ఉంటాయి చెట్టుకు కూడా వ్రేళ్ళు ఉంటాయి కొమ్మలు ఉంటాయి దానికి దానికి కూడా చెట్టు కూడా వ్రేళ్ళు కొమ్మలు ఉన్నట్టేగా వ్రేళ్ళు అంటే కాళ్ళు ఉన్నట్టు కొమ్మలంటే చేతులు ఉన్నట్టు మొత్తానికి ఆది శబ్దం చేత అటువంటివి మీద తీసుకోవాల్సి ఉంటుంది ఏ ప్రాణి చూసినా ఓ దేహం ఉంటుంది ఆ దేహానికి అవయవాలు చేతురూపాలు మొదలైన ఉంటాయి ఆ అవయవాలలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తితో ఆయా అవయవాలు ఆయా కార్యములను చేస్తూ ఉంటాయి ఆ కార్యములను చూస్తే స్వకార్యా ఈ అవయవములన్నీ కూడా తమ తమ కార్యములను కలిగి ఉన్నది తమ తమ పనులను చేస్తున్నాయి దేనివల్ల చేయగలుగుతున్నాయి జ్ఞేయ శక్తి సద్భావ నిమిత్త స్వకార్యా ఆ జ్ఞేయము జ్ఞేయ బ్రహ్మ తెలియదగిన బ్రహ్మ జ్ఞేయం తత్ప్రవక్ష్యాని అన్నాం ఆ జ్ఞేయ బ్రహ్మకి ఒక శక్తి ఉన్నది ఆ శక్తి ఉండబట్టే సద్భావ ఉండబట్టే ఉంగుట హేతువుగా మాత్రమే నిమిత్త స్వకార్యా ఈ చేతులు కాళ్ళు తమ తమ పనులను చేయగలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక ఉపచారాన్ని చేస్తాం ఏమిటా ఉపచారము చేతులకు చేయి కాళ్ళకు కాళ్ళు కన్నుకు కన్ను చెవికి చెవి అని ఏ విధంగా ఆ బ్రహ్మయందు వాస్తవంగా చేతులు కాళ్ళు మొదలైనటువంటి ధర్మములు లేకున్నా ఉన్నవా అన్నట్లుగా మనం చెప్తాం ఇది ఎలా ఉందంటే ఎలక్ట్రిసిటీ అందు ఫ్యానింగ్ లైటింగ్ సౌండ్ మొదలైనవన్నీ ఉన్నాయి అంత్యత ఎలక్ట్రిసిటీలో ఫ్యాన్ ఉంటుందా గిరగిర గిరగడం ఉంటుందా ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీ తిరుగుతూ ఉంటుందా ఉండదు అయినా ఉన్నట్టుగా చెప్తాం ఎలక్ట్రిసిటీ అలా వెలిగిపోతూ ఉంటుందా ఉండదు అయినా వెలుగు అది ఉన్నట్టుగా చెప్తాం ఎలక్ట్రిసిటీ సౌ సౌండ్ చేస్తూ ఉంటుందా ఉండదు అయినా చేస్తున్నట్టుగా చెప్తాం కాబట్టి తిరగడం వెలగడం శబ్దాన్ని చేయడం ఇవన్నీ ఎలక్ట్రిసిటీ ధర్మాలు కావు కాకున్నా వీటి ద్వారా ఎలక్ట్రిసిటీ యొక్క ఉరితి తెలుస్తోంది కనుక ఇవి ఎలక్ట్రిసిటీకి లింగములు అనబడతాయి అది ఒక శాస్త్రీయమైన పదం లింగము అంటే లింగము అంటే మరి మీరు వేదాంత విద్యార్థులు లింగము అంటే శివలింగం అనుకోదు శివలింగం ఏం కాదు శివలింగం టాపిక్ కాదుగా మీరు లింగంగా ఉంటే ఏ శివలింగం ఉండే పార్థివలింగమా లేకపోతే జ్యోతిర్లింగమా ఇలా పొదలు పెట్టారనుకోండి అప్పుడు నేను తల మొత్తుకుని పుస్తని మూసుకుని నా దారిని నేను పోవాల్సి లింగం అంటే అది కాదు లింగము అంటే లింగతే అదేనా ఇది లింగం అంటే దీన్ని చూసి అది పట్టుకోవచ్చు మనం దాన్ని లింగము అంటారు సో దీపము ఎలక్ట్రిసిటీకి లింగము వెలుగుట తిరుగుట ఎలక్ట్రిసిటీకి లింగము రేడియో ఉందనుకోండి స్విచ్ చేసినవంటి ఏదో వాగుతుంది అది ఎలక్ట్రిసిటీకి శబ్దము లింగము అని ఇవి లింగములు ఈ లింగములను ఆ పరమాత్మ యొక్క ధర్మములా అన్నట్లుగా మనం చెప్తున్నాం సర్వత పానిపాదంత అన్నప్పుడు ఆ పరమాత్మకే చేతులన్నీ పరమాత్మ ఉన్నాయి కాళ్ళన్నీ పరమాత్మకు ఉన్నాయని చెప్తున్నాం వాస్తవంగా లేవు లేకున్నా చేతులు కాళ్ళు లింగములు అవుతున్నాయి పరమాత్మ ఏంటో యథార్థంగా చేతులు కాళ్ళు లేకున్నా ఉన్నవా అన్నట్లు వర్ణిస్తున్నాము దానికే ఉపచారము పేరు ఉపచారము అంటే లేకున్నా ఒక కారణంతో ఉన్నట్లుగా చెప్త లేకున్నా ఉన్నట్లుగా చెప్తంటే ఈ చేతుల మీద ఏనుగు అని చెప్పి ఇది ఉపచారం అలా కాదు లేకున్నా లింగము గనుక ఉన్నదా అన్నట్లు చెప్పుట అని ఉపచారము అంట ఆ ఉపచారంతో ఈ చేతులు కాళ్ళు అన్నీ కూడా పరమాత్మ ఎందేగలవు అని చెప్పబడుచున్నది సర్వతః పాణిపాదం అలా చెప్పారు అర్థమైందండి ఆ వాక్యం తెలిసిందండి అది తథా వ్యాఖ్యేయమన్యత్ సో సర్వతః పాణిపాదం ఎలా అయితే వ్యాఖ్యానం చేసినామో సర్వతోక్షి శిరోముఖం ఇత్యాది మిగతా వాక్యాలు కూడా అలాగే వ్యాఖ్యానం చేసుకోవాలి అంటే అర్థం ఏంటి పాణిపాదము లింగములు వాస్తవంగా పరమాత్మ ఏంది లేకున్నా లింగములు కనుక ఉన్నవా అన్నట్లు చెప్పిన విధంగానే కన్ను ముక్కు మొదలైనవి కూడా పరమాత్మ వాస్తవంగా లేకున్నా పరమాత్మను సూచించే లింగములు గనుక పరమాత్మకు చెందినవా అన్నట్లు ఉపచారము చేసి చెప్పవలుచున్నది ఆ విధంగానే మీరు మిగతా భాగాన్ని కూడా వ్యాఖ్యానం చేసుకోవాలి అది వివరిస్తున్నారు సర్వత పాణిపాదం తత్ జ్ఞేయం ఆ జ్ఞేయబ్రహ్మ అంతటా చేతులు కాళ్ళు గలది అంటే యథార్థంగా చేతులు కాళ్ళు ఉన్నాయని అనుకోకూడదు ఉపచారం అని చెప్పాను కదా సర్వతో క్షిశిరో ముఖం అది ఆ పదాన్ని సర్వత అక్షిశిరో ముఖం అని అలాగ నడతీయకూడదు అదే బహువ్రీ సమాసం సో అంతత తల నూరు గలది తల కన్ను కూడా అంతట కన్ను తల నూరు గర పరమాత్మ సర్వీణి శిరాంసి ముఖాన్ని ఎత్సరా ఎస్ తత్ అను వచ్చింది బహురి సమాసం సర్వ శిశిరో ముఖం దీన్ని మామూలుగా సమాస కు సుమావళి పద్ధతిలో చెప్పాలంటే సర్వత్రా అన్ని ప్రాణుల ఎందు కళ్ళు తలలు నోళ్ళు కూడా ఏ పరమాత్మకు గలవో ఆ పరమాత్మ సర్వతో శిశిరో ముఖం అనబోడు తెలిసిందండి అది బహుబళీ సమాసం ఓకే సర్వత శృతిమతి అది ఆ పరమాత్మకి అన్ని ప్రాణుల యందు చెవులు కూడా ఉన్నాయి పరమాత్మ ఉన్నాయి చెవులు పరమాత్మ ఉన్నాయంటే యథార్థంగా పరమాత్మ ఉన్నాయని కాదు సకల ప్రాణులలో ఉండే చెవులు ఆ చెవులు పనిచేసే పనిని బట్టి ఆ పరమాత్మ యొక్క శక్తి ఉన్నది మనం తెలుసుకోగలుగుతున్నాం కనుక ఆ చెవులు పరమాత్మకు లింగములు కనుక లింగములైనటువంటి చెవులను పరమాత్మ యొక్క ధర్మములా అన్నట్లు ఉపచారం చేసి చెప్పబడుతున్నది తెలిసిందండి ఆ వాక్యం వేరే నా సో శృతి శ్రవణేంద్రియం శృతి అంటే చెవి వినికిడికి చెందిన ఇంద్రియం శృతి అంటే వేదమని కాదు చెవి తద్ తత్ శృతిమత్ సో ఆ శ్రవణేంద్రియము ఏ పరమాత్మకుండలదో ఆ పరమాత్మ శృతిమత్ అనబడుము సర్వత చేర్చుకోవాలి సర్వత శృతిమత్ అని చేర్చేసుకోవాలి ఎక్కడిది లోకే సర్వత శృతిమల్ లోకే కదా అసలు నిజానికి లోకే అనే మాట మొట్టమొదట పెట్టుకోవాలి కానీ శ్లోకంలో ఏ వరుసలో మనకి ఉంటే ఆ భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు లోకము అంటే ఏమిటి ఈ ప్రాణుల యొక్క సమూహము అని ఎందుకంటే ఇక్కడ లోకము అంటే ప్రాణుల గురించి మాట్లాడుతున్నాం కనుక ప్రాణుల యొక్క సమూహము ఒక శబ్దానికి అర్థం అది ప్రాణిని అంటే ప్రాణుల సమూహము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సద్భావాన్ని అంటే పరమాత్మ అద్భుతంగా ప్రకాశిస్తూ ఈ సకల ప్రాణులందు ఉన్నాడు అనే విషయాన్ని సూచిస్తూ ఉన్నాయి అని సర్వమావృత్యా సంవ్యాప్యా తిష్టతి స్థితి లభతే ఆ పరమాత్మ నిలిచి ఉన్నాడు ఎక్కడ సర్వమును వ్యాపించి నిలిచి ఉన్నాడు సర్వమావృత్యష్టతి అధ్యతనే పరమాత్మ దుర్లభుడు కాదు సులభుడు కానీ పరమాత్మను తెలుసుకున్నవాడు దుర్లభుడు ఓకే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ వాసుదేవ సుదుర్లభ నా వాసుదేవుడు సుదుర్లభుడు కానీ అంతటా ఉన్నాడు ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు కానీ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు పరమాత్మ అని తెలుసుకున్నటువంటి మహాత్ముడు మతకు సుదుర్లభుడు నిజేతనే తీర్థయాత్రలు చేసిన సందర్భంలో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంతటా ఉన్న పరమాత్మ ఒక విభూతి రూపంగా ఇక్కడ కూడా ఉన్నాడు అని అలా దర్శించాలి అంతేకాని ఇక్కడ మాత్రమే ఉన్నాడు అని పెట్టుకోకూడదు తీర్థయాత్ర టెంపుల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నింటి ఎందు కూడా ఆధ్యాత్మతత్వాన్ని మిళాయించి మనం వాటిని వ్యవస్థ చేసుకోవాలి ఆధ్యాత్మతత్వం నుంచి విడదీసి మీరు వ్యవస్థ చేసుకోకూడదు ఓకే మీరు దేవాలయానికి వెళ్ళినా పూజ చేసుకున్నా తీర్థయాత్రకు వెళ్ళినా కూడా అధ్యాత్మతత్వము అంటే గీతలో బోధించినటువంటి ఆ పరమాత్మతత్వాన్ని చక్కగా దాంట్లో జత చేసుకుని మనం దాన్ని మనం ఆస్వాదించాలి ఇప్పుడు పాయసం చేసినప్పుడు ఏలకులు వేస్తారు ఏలకులు లేకుండా పాయసం తీసి చేస్తే చేస్తే అదో రకంగా ఉంటుంది ఏలకులు వేస్తే మరి పాయసానికి ఒక శ్లోభ వస్తుంది ఆ రకంగా దేవాలయానికి వెళ్ళినా తీర్థయాత్రికి వెళ్ళినా ఈ గీతా శ్లోకాలు వీటి తాత్పర్యము వేదాంతము దాంట్లో కొంత ఏలకు వేసినట్టుగా దానికి కలుపుకోవాలి దానికి ఆ పరిమళం వస్తుంది అప్పుడే దాన్ని మనం ఆస్వాదించాలి తర్వాత శ్లోకం ేంద్రియ గుణాభాసం వివర్జితం అసక్తం నిర్గుణం గుణభోక్తృచ ఈ పరమాత్మతత్వాన్ని గురించి అన్ని పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ ని కొన్నింటిని చెప్తున్నారు ఇప్పుడు ఇంగ్లీష్లో కాంట్రడిక్షన్ పారడాక్స్ అనే ఉంటాయి కాంట్రడిక్షన్ అంటే విరోధం దీనికి విరోధం అపోజిషన్ పేరాడా పారాడాక్స్ అంటే విరోధంలా కనబడుతుంది కానీ విరోధం ఉండదు కానీ పారాడాక్స్ అంటారు దీన్ని నేను తెలుగులో అనువాదం చేస్తాను చూడండి కాంట్రడిక్షన్ అంటే విరోధము పారాడాక్స్ అంటే విరోధాభాసము విరోధాభాస అంటారు రెండింటికి తేడా తెలిసి మాట్లాడాల్సి ఉంటుంది ఆయన కవిత్వంలో విరోధాలు చాలా ఉన్నాయండి అంటే అది తప్పు కవిత్వం అని అర్థం విరోధాలు ఉండకూడదు కదా కవిత్వంలో విరోధాభాషలు ఉన్నాయి అంటే అది అలంకారం అవుతుంది శోభ సో పరమాత్మ విరోధం ఉండకూడదు కానీ విరోధాభాషలు ఉంటాయి అయితే విరోధాభాషలను జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఇప్పుడు మీకు విరోధాభాష చెప్తా చూడండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తిరిగిన లైట్ వెలిగినా ఎలక్ట్రిసిటీ వల్ల మాత్రమే జరుగును కానీ ఎలక్ట్రిసిటీ ఎందు వెలుగుటా లేదు తిరుగుతా లేదు ఎలా ఉంది ఆ వాక్యం సరిగ్గా తెలుసుకోకపోతే విరోధమే ఏమిటి అదిగో ఎలక్ట్రిసిటీ వల్ల వెలుగుతా తిరుగుతా అవును మళ్ళీ రెండో వాక్యంలో వెలుగుతా తిరుగుతా లేవంటున్నాం అనే అది విరోధం అవునండి విరోధాభా తప్పది విరోధం ఉండకూడదు విరోధాభాష అంటే ఏమిటి వాస్తవంలో వెలుగుట తిరుగుట ఎలక్ట్రిసిటీ ధర్మాల్లో అనిపించినా అవి కేవలము ఉపాధి ధర్మములే తప్ప ఎలక్ట్రిసిటీ ధర్మంలో అవి కానే కావు కేవలము ఎలక్ట్రిసిటీ ఉన్నది అని మాత్రం చెప్పడానికి ఉపయోగపడతాయి పోయిందా విరోధం పోయింది కదా దాన్ని విరోధాభాష అంట విరోధంలా కనపడినా విరోధము లేకుండా ఈ శ్లోకం అలాంటిది సర్వేంద్రియ గుణాభాసం ఇప్పుడు ఆ పరమాత్మ అన్ని ఇంద్రియ గుణముల గుణమంటే కావ్యము ఇంద్రియముల యొక్క ఫంక్షన్స్ అన్ని ఇంద్రియముల కార్యములలోనూ ప్రకాశిస్తున్నాడు కన్ను చూస్తూ ఆ చూపులో పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు చెవి వింటూ ఉంటే ఆ వినికిడిలో పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు సో ఈ విధంగా అన్ని ఇంద్రియముల కార్యముల ఎందు ప్రరమాత్మయే వెలుగుతూ ప్రకాశిస్తున్నాడు కా అది అని చెప్పి మళ్ళీ వెంటనే కానీ వాస్తవంలో పరమాత్మయందు ఏ ఇంద్రియములు లేవు విరోధాభాష విరోధం కాదు విరోధం చెప్పకూడదు విరోధాభాష విరోధం చెప్తే అది అశాస్త్రీయమైనటువంటి ప్రసంగం ఉంటుంది విరోధ భాష చాలా గొప్ప ప్రసంగం తెలిసింది కదండి తర్వాత పరమాత్మ అన్నిటినీ తన ఎందే భరిస్తున్నాడు భరించుట అంటే మోయుట భరించుట భృ భరణి భరించుట అంటే మోయుట ఇప్పుడు ఒక కొండ పెద్ద అడవిని తనపై మోస్తూ ఉంటుంది కదా అది భరించడం ఉంటుంది ఇప్పుడు కొండ చూస్తే మొత్తం కొండ మీద ఎంత అడవి విస్తరించి ఉంటుంది అడవినంతనే ఎవరు మోస్తున్నారు కొండ మోస్తాం సో అది మోయుట సో ఆ విధంగా ఇప్పుడు బంగారము ఆభరణములనన్నిటినీ భరించేది ఎవరు బంగారం సర్వభరతారు ఏమండి కానీ నెక్లెస్ ఉంది కూడా అన్ని ఆభరణములతో పాటుగా బంగారమే భరిస్తుంది నీ బంగారమునకు నెక్లెస్ తోటి సంబంధం ఏమైనా ఉందా లేదు సపోజ్ నెక్లెస్ బంగారంలో ఫిక్స్ అయిపోయింది అనుకోండి అంటే నెక్లెస్ బంగారంలోకి వెళ్ళిపోయిందనుకోండి ఇంకా మీరు ఆ నెక్లెస్ని మీరు కరిగించలేరు కరిగించేసి చెరిపేయటానికి వెళ్ళేయకుండా అయిపోతుంది అలా అవుతుందా అవ్వదు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నిప్పుల్లో పెట్టేప్పటికీ ఇంత ఇంత నెక్లెస్ గాయబ్ మాయమైపోతుంది కానీ బంగారం అక్కడికి పోదు అంటే అర్థమేంటి నెక్లెస్ని భరించిందే తప్ప తను నెక్లెస్ యొక్క నామరూపాలతోటి అతుక్కుపోలేదు కరెక్టేనా కదా అంటే పరమాత్మ కుక్కలో ఉన్నాడు అయితే కుక్కలాగా దుర్వాసన వేస్తూ ఉంటాడు పరమాత్మ అని అనుకోకూడదు పరమాత్మ పిల్లిలో ఉన్నాడు అంటే పిల్లిలాగా రాత్రి వచ్చి పాలు తాగిపోతాడు అని అనుకోకూడదు గణపతి పాలు తాగేయడం బట్టి అడిగా అది లక్షణం ఏమంటే పరమాత్మ కుక్కలో ఉన్నాడు కానీ కుక్కకి సంబంధించినటువంటి దుర్వాసనా ఇత్యాదులు పరమాత్మకు అంటవు పరమాత్మ పిల్లిలో ఉన్నాడు కానీ పిల్లిలాగా పాల్తాగిపోవడు ఫాల్ తాగిపోవడంతో ఆయనకే సంబంధం లేదు పరమాత్మ యజ్ఞం చేసేటువంటి సోమయాగ ఉన్నాడు కానీ ఆ సోమయాగము ఆ పుణ్యంతో పరమాత్మనేమీ సంబంధం లేదు పరమాత్మ ఒక క్రిమినల్లో ఉన్నాడు ఆ క్రైమ్కి చెందిన పాపంతో పరమాత్మకు సంబంధం లేదు అండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జీరో క్యాండిల్ బల్బులో ఉంది థౌజండ్ క్యాండిల్ బల్బులో ఉంది జీరో క్యాండిల్ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ జీరో థౌజండ్ క్యాండిల్ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ థౌజండ్ అని అనొచ్చా అనకూడదు కదా జీరో క్యాండిల్ బల్బు దగ్గరికి వచ్చేవరికి జీరో అయిపోతుందా ఎలక్ట్రిసిటీ అవదు థౌజండ్ క్యాండిల్ బల్బులోకి వచ్చేప్పటికి థౌజండ్ అయిపోతుందా అవ్వదు అంటే అర్థం సిటీ ఇక్కడ తక్కువ కాదు అక్కడ ఎక్కువ కాదు తక్కువ ఎక్కువలు కాకుండా తాను స్వయంగా తక్కువ కానీ ఎక్కువ కానీ కాకుండా తక్కువను ఎక్కువను ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అలాగే పరమాత్మ సకల ప్రాణులయందు సర్వకాలములయందు ఉన్నప్పటికీ ఆ ప్రాణుల యొక్క ఆయా గుణదోషములతో ఎత్తి సంబంధము పరమాత్మకు లేదు అసక్తం సర్వభూత్యైవ అలాగే ఇంకొకటి నిర్గుణం గుణభోక్తృచ గుణములు సత్రజస్తము గుణములు అంటే గుణములు అంటే ఇంద్రియ వ్యాపారములు చూద్దాం ఆయన ఎలా చెప్తారన్న ఓకే సత్పరజస్తమో గుణములు సో ఇప్పుడు మీకు ఈ గుణములకు మనస్సులో ఒక ప్రకట రూపము ఉంటుంది ఇప్పుడు సత్వగుణం ఉందనుకోండి మీ మనస్సు ప్రసన్నంగా శాంతంగా ఉల్లాసంగా ఉంటుంది అటువంటి ప్రసన్నమైన శాంతమైన ఉల్లాసభరితమైన మనస్సు యొక్క స్థితిని దర్శించి సాక్షిగా దర్శించి ప్రకాశింపజేసేది ఎవరు పరమాత్మ రజోగుణము మనస్సులో ఆందోళన దుఃఖము రూపంగా ఉంటుంది అటువంటి ఆందోళన దుఃఖము రూపంగా ఉండే రజోగుణ స్థితి గల మనస్సుని ప్రకాశింపజేసేది ఎవరు పరమాత్మ తమోగుణము మనస్సులో సోమరిధనము మూఢత్వము ఇప్పుడు లింగం అంటే ఏ ఏ లింగం అండి పాదరసలింగమా పార్థివలింగమా అన్నాడు అనుకోండి అది తమోగుణం వహిహే అంటే శాస్త్రము యొక్క పరిజ్ఞానం ఏం లేకుండా ఏదో గాలివాటంగా ఉంటే దాన్ని తమోగుణం అంట సో ఇంటే మీకు దృష్టాంతం చెప్పాను అన్య భావించకుడు సో సోమరితనము విషయ పరిజ్ఞానము లేకుండా మూర్ఖత్వము ఇవన్నీ తమోగుణ లక్షణాలు ఈ తమోగుణ స్థితి కలిగిన మనస్సుని ప్రకాశింపజేస్తూ ఉండేది ఎవరు పరమాత్మ అదే గుణభోక్తృ భోక్తృ అంటే హే భోగించేస్తాడని కాదు భోక్తృత్వం నామ భోగ్య ప్రకాశకత్వము భోగ్యమును ప్రకాశింపజేయుటే భోక్తృత్వము అనబోరును ఇక్కడ ఈ సందర్భంలో అంతేకాని అహంకారము అహంభోక్త ఆ భోక్త కాదేది గుణములను గుణములు భోగ్యములు వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది పరమాత్మ చైతన్యంలో ఇది ఎలాగంటే ఈ దీపము ఈ పుస్తకాన్ని అది భోగిస్తుందా ప్రకాశింపజేస్తుందా ప్రకాశింపజేస్తుందా అదేం భోగించదు భోగించి వేరే ఉంటాడు ఎవడో చదువుతున్నా ఇంజాయ్ చేసివాడు ఒకడు ఉంటాడు వాడు భోక్త తప్ప దీపం భోక్త కాదు కానీ దీపాన్ని కూడా భోక్త అని ఆ భోక్త అనే పదానికి అర్థం ఏంటి భోగ్య ప్రకాశక అని కాబట్టి సత్ప్రదిష్టమో గుణములనే భోగ్యములను ప్రకాశింపజేసేటువంటి వాడు పరమాత్మే కానీ పరమాత్మ స్వయంగా నిర్గుణం గుణముల సంబంధము లేనిది పరమాత్మ నిర్గుణుడు అని వేదాంత శాస్త్రంలో గీతలో చెప్పిన చోట చెప్పకుండా ఏదో పూర్వం ఏదో చెప్పోని చెప్పకుండా ఆరు ఆరు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను హరికథ అనేవాళ్ళు అన్నారు అలాగా ఎన్ని చోట్ల పరమాత్మ నిర్గుణుడు నిర్గుణుడని గీత చెప్తుంది గీత ఉపనిషత్తులు చెప్తాయి కొంతమంది పరమాత్మ కళ్యాణ గుణ సంపన్నహాన్ని ఊరిజా హడాయితీ